పట్టరో వీదుల పరువులు వెట్టి పుట్టుగులతో హరి పొలసి వీడే వేవేలు నేరాలు వెదకేటి దేవుడు ఆవుల గాచి నలవాడే ఓవుగ బ్రాహ్మల పుట్టించుదేవుడు సోవల యశోదశుతుడట వీడే ఘన యజ్ఞములకు దేవుడు కినిసి వెన్న దొంగిలే వీడే మునుల చిత్తముల మూలపుదేవుడు ఎనసీ గొల్లె తల ఇంటి పీడే నుడికి నడు నుతించుదేవుడు బడిరోల గట్టుబడే వీడే ఉడివో నివరము ఒసగెడు దేవుడు కడగిన శ్రీ వెంకటగిరి పీడే